కాబట్టి సకురుదేవ ఒకే ఒక్కసారి శరణాగతి చేశాడు తవ అస్మి ఇది చెతే నేను నీ వాడను అని తనను తను సమర్పించుకున్నాడు అటువంటి వాడు ఏ ప్రాణి అయినా మంచివాడు అయినా కాకుండా హిస్టరీ షీట్ ఎలా ఉన్నా సరే నేను అభయాన్ని ఇస్తాను నీకు నా వల్ల భయం ఏమీ లేదు నీకు నేను రక్షణ ఇస్తున్నాను అని శ్రీరాముడు దదామి అభయం దామి అభయాన్ని ఇస్తున్నాను ఏతద్వ్రతం అమ్మ ఇది నాకు నాకొక వ్రతము నా నిష్ఠ లాంటిది నేను విభీషణుడిని తిరస్కరించను ఈనాటి నుండి విభీషణుడు నావాడు కాబట్టి మీరందరూ కూడా నన్ను మీ వాడుగా భావించే పక్షంలో భావిస్తున్నారా మీరందరూ నన్ను మీవాడుగా భావిస్తున్నారా అంటే హే రామా ఏమంటావయా మేము నిన్ను నా మావాడుగా మేము భావిస్తున్నామయ్యా అయితే ఈ క్షణం నుంచి విభీషణుడు కూడా నావాడు కనుక మీ వాడే తప్పకుండా స్వీకరించుడు అని అప్పుడు రాముడు చెప్తాడు చెప్తే అప్పటి నుంచి ఇంకా విభీషణుడి మీద శంక పెట్టుకోకుండగా అప్పుడప్పుడు ఆయన్ని సూటిపోటి మాటలు అనకుండగా మీ రాక్షణుడు అనే మాట అనకుండగా నిన్ను నమ్మ నమ్మకూడదా అని మళ్ళీ ఇలాంటి శంకలు ఏం పెట్టకుండగా హృదయపూర్వకంగా విభీషణుని వాళ్ళు స్వీకరిస్తారు రాముడు చెప్పాడు కనుక కాబట్టి సో అది అతి చేత్సూరాచార ఎలాంటి సరే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సరే ఈశ్వరుణ్ణి ఒక్కసారి శరణాగతి చేసి అనన్యభక్తిని చేసినట్లయితే వాడు తప్పనిసరిగా యోగ్యుడుగానే పరిగణింపబడును భాష్యకారులు సాధురేవా సమ్యేవా సమంతవ్యతడు మంచి నడవడి కలవాడుగానే పరిగణించాలి అంతవరకు చెడు నడవడి ఉన్నా దాన్నంతా కూడా తోసుకొచ్చి ఈ క్షణం నుంచి అతను గొప్ప శరణాగిత చేసిన భక్తుడు కనుక మంచి నడవడి గల వస్తుంది మనం ఎలా అయితే మర్యాద చేస్తామో అదేవిధంగా మర్యాద చేయాల్సి ఉంటుంది అసలు మనిషి ఒకనాటి వరకు ఒక రోజు వరకు చెడు నడవడి గలవాడు హఠాత్తుగా మంచి నడవడిలోకి ఎందుకు వస్తాడంటారు అసలు కారణం ఏమై ఉంటుంది అంటే అనేక కారణాలని మనం ఊహించవచ్చు ఒకటి వాటి జీవితంలో ఒక పెద్ద ఆపద కనుక వచ్చినట్లయితే ఆ ఆపదకి వాడు దెబ్బతిని తెలివి తెచ్చుకుని మనం చేసే ఈ పాపాలన్నీ మూటగట్టుకుని ఈ ఆపదని మనకి తెచ్చిపెట్టేవి అనే ఒక పశ్చాత్తాపాన్ని పొంది వాడు సత్పురుషుడిగా మారిపోయే అవకాశం ఉంది అదొక కారణం అలా అవుతూ ఉంటుంది రెండవ రెండవ అలాగా చెప్తారు ఒక సేనా నాయకుడు ఒకడు ఉండేవాడు ఓ సేనలో గొప్ప పరాక్రమం కలవడం ఎప్పుడైతే శత్రువులను జయించడం పరాక్రమాన్ని అధికంగా కలిగి ఉండడం శరీరంలో గొప్ప దృఢమైన శక్తి ఉండడం దాంతో అతడు నాస్తికుడిగా ఉండిపోతాడు ఇది ఏడుదయ్యా ఇదంతా నాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉండిపోతాడు ఒకరోజు అతను గుర్రం మీద వెళ్తూ ఉంటాడు ఒక ఇరుకు దారిని గుర్రం వెళ్తూ ఉంటుంది ఒక్క మనిషిని నడవడానికి మాత్రమే చోటు ఉన్నటువంటి దారి అడవి అదేమి కొండదారి ఒకవైపున అంతరిక్షంలోకి అలా వెర్టికల్గా నిటాదుగా పైకి లేచినటువంటి పర్వత శిఖరం ఉంటుంది ఇంకోవైపున పాతాళంలోకి వెళ్ళిపోతుందా అన్నట్టుగా పెద్ద లోయ ఉంటుంది ఈ మధ్యలో సన్నటి దారిలో వెళ్తూ ఉంటాడు గుర్రం భయపడుతుంది వందడుగులు వెళ్ళడానికి కూడా భయపడుతుంది ఎందుకంటే గుర్రానికి కూడా తెలిసిపోయింది కిందకు చూస్తే పాతాళం కనబడుతోంది పైకేమో ఇటు వెళ్ళి దారే లేదు ఇంకా అలా అడుగులో అడుగులో అడుగు అడుగులో అడుగు వేస్తూ ఉంటుంది గుర్ర జాగ్రత్తగా దాని మీద కూర్చున్నాడు వీడు దిగడానికి కూడా లేదు ఈ గుర్రం కనుక తప్పటడుగు వేసిందా రెండు ఇద్దరు కూడా ముక్కలైపోతారు క్షణాల్లో కింద పడితే అప్పుడు నేను కనుక ఈ దారిని సక్రమంగా దాటేయగలిగితే ఈశ్వరుడు ఉన్నాడని నాపై దయచూకినాడని నేను విశ్వసిస్తాను అని అనుకుంటాడు అప్పుడు గుర్తుకొస్తాడు ఈశ్వరుడు ఆ గుర్రం జాగ్రత్తగా ఐదు నిమిషాల లోపల దారి దాటి వీడు బ్రతికి బయటపడతాడు అప్పటి నుంచి మహాభక్తుడుగా తయారవుతాడు సో ఆ విధంగా జీవితంలో ఒక పేద ఘటన ఒకటి మనిషి యొక్క మనస్సులో పెద్ద మార్పుని తీసుకొస్తుంది ఆ రకంగా లేదా ఒక మహాపురుషుని యొక్క సమాగమము అంటే సత్సంగము అంటారు ఇలాగా మీకు దృష్టాంతం చెప్పాను నారద మహర్షితోటి సమావేశం అవడం మూలంగానే వాల్మీకి గొప్ప రామభక్తుడుగా తీర్చిదిద్దబడినాడు వాల్మీకి మహర్షి వాల్మీకి కనుక నారదుణ్ణి కలిసి ఉండకపోతే మనకి రామాయణం వాల్మీకి ఉండేవారు కాదు అటువంటి మహాత్ముల యొక్క సమావేశం వల్ల కూడా జీవితంలో పెద్ద ఆపద వచ్చినప్పుడు కలిగే మార్పు మనస్సు యొక్క మార్పు ఏదైతే ఉందో అటువంటి మార్పు ఆపద అక్కర్లేకుండానే మహాత్ముని యొక్క సమావేశం వల్ల కలిగేందుకు అవకాశము కాలేదు దీనికి ఇంకో దృష్టాంతం భాగవతంలో దత్తాత్రేయ గీతలో వస్తుంది పింగళ అని కథల సూత్రం కూడా ఉన్నది పింగళ ఒక వేష్యానే ఆమె ఒక ధనికుడు ఒక సేట్జీ యొక్క కొడుకు ఆమె వద్దకు వస్తాను అని పదివేల బంగారు మొహిరీలు పంపిస్తాడు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా దీనికి రెట్టింపిస్తాను అని కూడా వార్త పంపిస్తాడు ఆమె ఆ సేట్జీ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ధనం అంతా వస్తుంది వచ్చిన ధనాన్ని మరింత గొప్ప ధనం వస్తుంది తర్వాత అతను మంచి సుందరుడు అటువంటి వాడిని ప్రియుడిగా పొందగలగడం మహాభాగ్యం అని ఆమె వేశ్యావృత్తి కదా వెయిట్ చేస్తూ ఉంటుంది సెల్ఫ్గా అదే టైంకి వాడు రావడం కొంత ఆలస్యం అవుతుంది వాడు రథంలో రావాలి లేట్ అయిపోతుంది అప్పటికే ఈ పింగళ లోపల అలంకారాలన్నీ చేసి కూర్చుని ఉంటుంది రిసీవ్ చేసుకున్నందుకోసం అతని ఇంకా రాడు అప్పుడప్పుడు తలుపు తీసి బయటకు వచ్చి వస్తున్నాడా లేదా అని ఎదురు చూస్తూ ఆ సందర్భంలో అటు దత్తాత్రేయ మహర్షి నడుచుకుంటూ వస్తాడు వాడు రావడం ఇంకా ఆలస్యమే ఉంది ఏదో ఆలస్యం దత్తాత్రేయ మహర్షిని చూస్తుంది చూడగానే ఆ పిండల మనస్సులో ఏదో ఒక వికారం కలుగుతుంది కలిగి ఆ దత్తాత్రేయ మహర్షి మీద నుంచి వీచిన గాలి ఆమెకు తగిలుతుంది గాలి తగిలిందంట మంచి గాలి తగిలిందనమాట చెట్టు గాలి ఏమీ లేదు మంచి గాలి తగిలింది ఆమె మనస్సులో అనిపిస్తుంది ఏమి ఇంత ప్రసాదం నెల నిర్మాణం డబ్బుని శరీరాన్ని అమ్మి డబ్బును సంపాదిస్తున్నాం ఈ సంపాదించినటువంటి ధనంతో ఇంకా ఏమి భోగాలను అనుభవిస్తాం ఈ డబ్బంతా ఏం చేసుకోవాలి ఈ బంగారు మొహిరీలు మనకి రక్షణ ఇస్తాయా ఏమబ్బా ఇలాంటి అజ్ఞానంలో ఎందుకు పడిపోయాను నేను అని ఆ విడలో ఒక ఆత్మవిమర్శ ప్రారంభమవుతుంది వెంటనే పరిచారికను పిలిచి ఆ సేటజీ కొడుక్కి కబురు పెట్టే ఉంటుంది వెంటనే ఆ పదివేలు మొహరీలు వాపస్ ఇచ్చేసి నువ్వు రానక్కర్లేదు అని తబురు పెట్టేస్తుంది ధోంతా మనస్సులో పెద్ద వైరాగ్యం వచ్చేస్తుంది ఆమె ఆమె తన భావాలను ప్రకటిస్తుంది అక్కడ దానికి పింగళా గీతము అని పేరు భాగవతంలో ఏకాదశ స్తంభంలో వస్తుంది ఆనాటి నుండి ఆమె పరి సన్యాసినిగా జీవిస్తూ చాలా పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఒక మహాభక్తురాలుగా తయారవుతుంది ఆమె చెప్పిన బోధలు ఉన్నాయి ఆమె చేసిన బోధ దాని పేరు పింగళా గీతము అంటారు ఐదారు శ్లోకాలతో ఉంటుంది చిన్న గీతము కానీ చాలా గంభీరమైన వైరాగ్యపూర్ణమైన గీతము గలదు సో ఆ విధంగా దత్తాత్రేయ మహర్షిని సాక్షాత్తుగా కలిసి నమస్కరించి మాట్లాడడం లేకున్నా కేవలం ఆయన్ని చూడడం చేత ఆయన ఆశీర్వదిస్తాడు నీకు శుభం కలుగుగాక ఆయన ఆశీర్వదించడం చేత ఆయన ఎందుకు ప్రేమతో ఆశీర్వదించాయడంతే దానికి రేజన్ ఏమీ లేదు ఆ కారణంగా ఆమెలో అంతటి అద్భుతమైన పరివర్తన వస్తుంది కాబట్టి జీవితంలో రెండు కారణాలు అనుకున్నాం ఒకటి పెద్ద ఆపద కలగడం రెండు మహాత్ముల యొక్క సమావేశం మూడవది మృత్యువు యొక్క కోరల నుండి రక్షింపబడినప్పుడు వాడు మహాభక్తుడు అవుతాడు ఆ దృష్టాంతం కూడా చెప్పేశాను నేను మీకు ఇప్పుడే ఆ గుర్రం మీద వెళ్తూ ఉంటాడు అన్నాను చూడండి ఆపద రాలేదు తర్వాత మహాత్ముడు దర్శనము కాలేదు కానీ మృత్యువు యొక్క కోరల నుండి రక్షింపబడ్డాడు చచ్చిపోవలసిన వాడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చి పడ్డాడు నువ్వు పోయావా జీవితం అయిపోయింది అనే స్థితి నుంచి మళ్ళీ బ్రతికి బట్టగట్టి మళ్ళీ మామూలు మనిషి అయితే వాడి మహాభక్తుడి కింద తీర్చిదిద్దబడే అవకాశం ఉంటుంది అటువంటి మహాభక్తుడి విషయంలో మనము పెద్ద మనస్సునే కలిగి ఉండాలి తప్ప వాడి హిస్టరీని ఇతర విషయాల్ని చూచి త్రోసిపుచ్చేటువంటి పొరపాటు చేయరాదు సాధురేవ సమంతవ్య అతడు సత్పురుషుడుగానే మనం తెలుసుకోవాలి సమ్యక్ వ్యవసితో హి సహ అని ఉంది ఎందుకు సత్పురుషుడుగా ఎందుకు పరిగణించాలి అంటే సమ్యక్ యథావత్ వ్యవసితో హి సహత్ సాధునిశ్చయ సో ఎందుకంటే హీ ఎందువలనగా హీ అంటే బికాస్ ఎందువలనగా అతడు సమ్యక్ వ్యవసి సమ్యక్ అంటే మంచిగా అంటే యథావత్ యథార్థముగా అంటే సత్య సత్యముగా వ్యవసి అంటే నిశ్చయము నిశ్చయము చేసుకున్నాడు అంటే సాధు నిశ్చయ మంచి నిశ్చయం చేసుకున్నాడు సరైన నిశ్చయం చేసుకున్నాడు అలాగా ఇప్పుడు వాల్మీకి దృష్టాంతంలో బెల్లి పొడి దొంగగా ఉన్నప్పుడు అతను నిశ్చయం చేసుకున్నాడు ఏమని ఇది పైన నేను ఈ పాపపు బ్రతకు బ్రతకను ఈశ్వరునికి నన్ను నేను సమర్పించుకుంటాను అది నిశ్చయం ఆ నిశ్చయం ఎప్పుడైతే చేసుకున్నాడో అతడింక సాధు పురుషుడుగానే పరిగణింపబడాలి అలాగే పింగళ కూడా ఇక ఈ పాపపు జీవితము నాకు వద్దు నేను పవిత్రంగా జీవిస్తాను అని నిశ్చయం అలా నిశ్చయం చేసుకుని వాళ్ళు గొప్ప మార్పును తమ జీవితంలోకి తెచ్చుకున్నారు ఎందుకంటే అంతా కూడా అంతఃకరణం నుంచి ఉంటుంది అంతఃకరణం శుద్ధమైపోతే మాట చేష్ట కూడా పవిత్రమైపోతాయి అటువంటి సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ జీవితంలో వచ్చేసింది అలా వస్తుంది కొంతమంది చిన్నప్పటి నుంచి అలా సాగదీస్తూనే ఉంటారు దేవుడు పూజ దెయ్యం భక్తి అలా చిన్నప్పటి నుంచి అలా సాగదీస్తూనే ఉంటారు దాన్ని పట్టుకున్నట్టు కాదు విడిచిపెట్టినట్టు కాదు అలా భక్తి నీరుగా ఆరిపోతూ ఉంటుంది అలాగా దాంట్లో నిశ్చయం ఉండదు ఏమన్నా అంతలాగా భక్తి చేసేస్తున్నారంటే ఎవరండి చేస్తున్నావు మా తాత చేశాడు మా ముత్తాత చేశాడు నేను చేస్తున్నా ఏదో వచ్చింది కాబట్టి చేస్తున్నానంటాడు అంటే వంశాచారంగా రాకపోతే దాని మీద వ్యక్తిగతంగా పెద్ద నిశ్చయం ఏం అలాగేదో తర్వాత భయం ఈ మా నాయను వదిలిపెట్టిపోయాడండి ఈ దేవుణ్ణి ఈ దేవుణ్ణి పూజ చేయకపోతే ఏం ఏమి మోపం వస్తుందేమో అని భయపడి రెండు పువ్వులు దేవుణ్ణి ఎత్తిమీద పెడుతూ ఉంటే ఉపకారం మాట ఏముడరుగు అపకారమైనా దూరంగా ఉంటుందని భయంతో చేస్తాడు సో ఇలాగా ఆ నిశ్చయ బుద్ధి ఉండదు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక పురునందన బహుశాఖా హనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం అని మీరు వినుంటారు శ్లోకం రెండో అధ్యాయంలో వచ్చింది సో సమ్యక్ వ్యవసితో హి సహ వ్యవసాయము వ్యవసాయం అంటే తెలుగు వ్యవసాయం కాదు వ్యవసాయం అంటే నిశ్చయ బుద్ధి అని అర్థం వెరీ ఇంట్రెస్టింగ్ ఆ తెలుగులో వ్యవసాయం అంటే దున్ని పంటలు పండించటం కానీ ఇక్కడ అది ఏమిటారు ఆ వర్డ్ అలాగా ఎందుకు వచ్చిందో వచ్చింది కానీ సంస్కృతంలో మటుకు వ్యవసాయము అంటే నిశ్చయ బుద్ధి వ్యవసిత ఆ జ్ఞానము కలిగి ఉన్నవాడు కనుక అతి భక్తుని మనము సత్పురుషుడుగానే పరిగణించవలను అంటే శ్లోకం ఇప్పుడు చూడండి అనన్య ఒకటి రెండు విషయాలు చెప్పేస్తే ఆ శ్లోకం అయిపోతుంది అనన్యభాక్ అంటే నేను ఈ సంసారమునకు చెందినవాడను కాను నేను ఈశ్వరునకు చెందినవాడను అనే నిశ్చయ జ్ఞానాన్ని అనన్య భాకని వర్ణిస్తాను అదొకటి తర్వాత లోకంలో ఎలా ఉంటుందంటే ఒక ధర్మాత్ముడు నాటకోండి సజ్జనుడు ఈ సజ్జనుడు తక్కువ పనిచేసాడనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే అతడు అంతవరకు చేసిన మంచి పనుల చిట్టాన్ని అంతని చెరిపివేసి అరే వీడు చెడిపోయాడు రా అని వాడిని ఎట్టినని మర్చి తల్లుతాం కదా అలా చేస్తారా చేరా వాడు యాభై ఏళ్ళు సత్పురుషుడుగా ఉండి ఒక రోజున కళ్ళు కాంపౌండ్ లోనో తప్పు పని చేస్తూ కనపడితే అరే వీడు చాలా మంచివాడు అనుకున్నాం రా వీడు మంచివాడు కానే కాదు ఒకే ఒక తప్పు చేస్తే ఒకే ఒక తప్పు వీడు మంచిగా వాడి మంచిదనాన్నంతా కూడా త్రోసిపుచ్చి వాడు పరమదుష్టుడు అన్నట్టుగా మనం భావిస్తాం ఆ జనం అలా ఉంటారు లోకంలో అలా ఉన్నారు కదా అదే ప్రిన్సిపుల్ వీడి విషయంలో కూడా వర్తింపజేయాలి ఎలాగా వీడు జీవితమంతా చెడ్డ చేసినా ఈ ఒక్క మంచి పని చేశాడు కదా ఇప్పుడు మంచి పని చేశాడు కదా ఎప్పుడు మంచి పని చేయని ఇప్పుడు మంచి పని చేశాడు కాబట్టి వాడి హిస్టరీ అంతా చేరిపివేసి వీడిని సత్పురుషుడుగానే నేను స్వీకరిస్తాను అని ఎందుకు అనుకోను ధర్మం చేసిన వాడి విషయంలో అధర్మానికి వచ్చినప్పుడు అనుకుంటున్నప్పుడు అధర్మం విషయం చేసేవాడి విషయంలో ధర్మం వైపు మార్పు వస్తే అదేవిధంగా మనం స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి లోకుల యొక్క ప్రవృత్తిలో ఇన్ని దోషాలు ఉంటాయి కాబట్టి మనము అటువంటి కామన్ వీక్నెస్ ఆఫ్ మైండ్ ఒక మానసిక బలహీనత సమాజం అంతటా మనకి కనబడుతూ ఉంటుంది దానికి గురి కాకుండా మనం చాలా పెద్ద మనస్సుతో ఈశ్వరుని ఏడల భక్తి చేసి వారిని మనం ప్రేమించటం అభ్యసించాలి గుణాన్ని చూడటం అభ్యసించాలి ఎప్పటికీ దోషాలనే చూస్తూ ఉండకూడదు ఎక్కడైనా గుణం కనబడితే దానిని మనం స్వీకరించే అభ్యాసం చేయాలి క్షిప్రం ధర్మాత్మా శచ్ఛాంతిగచ్చతి కౌన్య ప్రతి నే భక్త ప్రణశ్యతి అవతారరి చూద్దాము ఉత్సృజ్య బాహ్యాం దురాచార సమ్యక్ వ్యవసాయ సామర్థ్యాత్ క్షిప్రం భవతి ధర్మాత్మ అది అతడు మనస్సు మార్చుకున్నాడు అతని మనస్సులో అంతఃకరణంలో పరివర్తన వచ్చింది కాబట్టి అతడు మంచి నిశ్చయము అయినాడు కాబట్టి చాలా క్షీభ్రముగా ధర్మాత్ముడు అగును క్షిప్రం ధర్మాత్మ భవతి భవిష్యత్ అని కూడా అనలేదు భవతి చాలా తొందరగా శీఘ్రంగా అతడు ధర్మాత్ముడు అయిపోతాడు ఎందుకంటే బాహ్యంగా ఉండే దురాచార లక్షణాన్ని విడిచిపెట్టేసినాడు తప్పు పనులు చేస్తూ ఉండేవాడు తప్పు పనులు చేయడమే ఒక స్వభావంగా పెట్టుకుని ఇంతకాలము బ్రతికినాడు కానీ ఇప్పుడు దాన్ని పని కూడా విడిచిపెట్టేస్తున్నాడు మనకి తెలుస్తూ ఉంటుంది తప్పు పని చేసినప్పుడల్లా ఇరే వీడు తప్పు చేశాడు రా అని తెలుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు దానిని పూర్తిగా విడిచిపెట్టేశాడు అని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అది బాహ్యంగా మనకి తెలుస్తోంది చెడు పనులను పూర్తిగా విడిచిపెట్టినాడు బాష్యం ఇంకా ఆంతరంలోకి వస్తే అంత లోపల ఏమిటి సంయద్ వ్యవసాయ సరైనటువంటి నిశ్చయాన్ని చేసుకున్నాడు ఏమనంటే నేను ఈ పైన ఈశ్వరుణ్ణి అనన్యమైన ప్రేమతో ఆరాధిస్తాను అని నిశ్చయం చేసుకున్నాడు ఒక వాల్మీకి వలె ఒక పింగళ వలె అలాగంటే నిశ్చయాన్ని చేసుకున్నాడు లోపల బాహ్యంగా దురాచారాన్ని విడిచిపెట్టేశాడు ఈ రెండింటి యొక్క ప్రభావము వలన సామర్థ్యము వలన అతడు చాలా శీఘ్రంగా ధర్మాత్ముడు అయిపోతాడు క్షిత్రం భవతి ధర్మాత్మ ఎప్పుడైతే దురాచారములను విడిచిపెట్టేసి అంతఃకరణాన్ని మీరు శుద్ధి చేసేసుకుంటారో శుద్ధం అయిపోతుందో అప్పుడు అదే క్షణంలో ఇంకా దీనికోసం వెయిటింగ్ ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ ఎంజిన్ చేస్తే స్వర్గానికి వెళ్తావు అంటే ఎప్పుడే స్వర్గం వెయిట్ చేయాలి ఆయుర్దాయం ఎక్కువ అనుకోండి సపోజ్ వీరికి ఆయుర్దాయం ఎక్కువ అంటే అదే డిసడ్వాంటేజ్ అయిపోతుంది ఎందుకంటే స్వర్గానికి ఆలస్యం అయిపోతుంది కదా ఆవిప్యం ఎక్కువ ఇవ్వకొంది స్వర్గం ఆలస్యం ఉంటుంటారు ఈ లోపల ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అక్కడ స్వర్గానికి వీడు మాత్రం ఇక్కడే ముసలి దేహద్ద అలా ఇబ్బంది పడిపోతూ ఉండాలి చూడండి ఎంత డిసడ్వాంటేజ్ అలా కాదు నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ నవన్ హియర్ ఎప్పుడైతే మీ నిశ్చయము అనన్యభక్తి అనే వైపు వెళ్ళిపోయిందో అంటే ఇక్కడ ఈ అపి అనే పదం ఉన్నది సరే అతిచేత్ అతిచేత్ యొక్క స్వారస్యం ఏమిటంటే మీరు మొట్టమొదట పరమ దుష్టులయ్యుండి తర్వాత భక్తులు అయితేనే మీకు ఈ లాభం వస్తుందని కాదు అలా అనుకోకూడదు ఇట్స్ లైక్ దాట్ దాని అర్థం ఏంటంటే పరమ దుష్టుడే అయినా ఇంతటి మార్పు కనుక ఆ నిశ్చయం కనుక వాడు వెంటనే ధర్మాత్ములైపోయి మోక్షాన్ని పొందేస్తాడు అని చెప్తున్నారు ఇక అలాంటిది ఆరంభం నుంచి పవిత్రమైన జీవనం చేస్తూ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు మోక్షాన్ని పొందుతారని వేరుగా చెప్పగలిగినా అనే అభిప్రాయం అంతేగాని అలా ఉంటేనే వాడిపైకి వస్తానని మాత్రం కాదు అదొకటి గమనించదగ్గ విషయం సో క్షిప్రం భశ్వత్ శాంతిని మిగచ్చతి శశ్వత్ అంటే శాశ్వతమైన శాశ్వతం అనే మాట వినుంటారు మీరు దాది శాశ్వత నుంచి వచ్చింది శాశ్వతమైన అంటే కాలముచే తృంచి వేయబడదు అని అర్థం శాశ్వతము అంటే ఎంత కాలమైనా కూడా అది అలాగే ఉంటుంది తప్ప అది నశించేది కాదు అటువంటి శాంతి శాశ్వతమైన శాంతి దానిని నిశ్చయముగా పొందును నిగచ్చతి అంటే నిశ్చయన గచ్చతి నిశ్చయముగా పొందును అంటే అర్థమేటో తెలుసు అండి మోక్షమును పొందును అని అర్థం శాశ్వతమైన శాంతి అంటే మోక్షం ఇప్పుడు మొచ్చిపోయే శాంతి ఉంటుంది మొచ్చిపోయే శాంతి అంటే ఇక్కడ ఈ మన పద్మాలవ నగర్లో ఊరేగింపులో అవి చేస్తూ ఉంటారు ఈ పెళ్లిళ్ళు అవి అయినప్పుడు ఊరేగింపు చేస్తారు రాత్రి మొదలు పెడతారు పొందుగింపు మందింపుకో మొదలు పెడతారు మొదలుపెట్టి బాణాసంఖ్యా కాలుస్తారు బాధ్యాలు గట్టిగా వాయిస్తారు రాత్రి పదిండుగా కాల పదిన్నరైనా కూడా నడుస్తూ ఉంటుంది సడన్గా వాళ్ళు అలసిపోయి మానేస్తారు అప్పుడు అవును శాంతి వచ్చిందిరా అని అనుకుని మనం నిద్రపోతాం ఇది విచ్చకూర్చేది అయితే పొద్దున్న రాత్రి లేటుగా పడుతున్నారు కదా పొద్దున్న కొంచెం లేటుగా లేదా అనుకుంటే ఐదు పాముకో ఐదున్నరకో ఒక దేవాలయాలు చర్చిలు మసీదులు ఈ పూజాగృహాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని మైత్రిలు పెట్టి కూర్చుంటారు వాళ్ళ అందరూ సురైపోతారు దాంతో మనకేదో లల్లి పెడుతున్నట్టు తప్ప ఏది తెలీదు రామనామం వస్తుంటే కొన్ని వినిలే మనం ఆనందించవచ్చు కానీ అలా ఏమి ఉండదు దగ్గరికి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో కానీ నుంచి అయితే మటుకు ఒక లొల్లి సంస్కృతంలో దీన్ని సంకుల ధ్వని అంటారు అన్నీ కలిసిపోయినటువంటి ఒక ఇబ్బందికరమైన ధ్వని తప్పించే ఉండదు ఆ ధ్వనికి మీరు నిద్రలేస్తారు అంటే ఇప్పుడు మీ శాంతి ఎంతసేపు ఉందన్నమాట ఈ శాంతి అలా వచ్చింది ఇలా పోయింది అలాంటి శాంతి ఒకటి మానసిక స్థాయిలో లేక బాహ్యంలో బాహ్యంలోనూ మనస్సులోనూ కూడా బాహ్యంలో శాంతి ఓ కొద్ది గంటలు ఉండి మళ్ళీ పోయింది మనస్సులో కూడా అలాగే అవుతుంది మీకు మంచి వార్త వచ్చిందనుకోండి మీకు అంతా ఉల్లాసంగా ఉంటుంది కడుపుకుండా ఫోన్ చేసి శాంతిగా కూర్చుంటారు ఈ లోపల ఎవరో ఫోన్ చేసి మీ ప్రాణం తీస్తాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు దాంతో ఆ శాంతి ఏమవుతుంది చెడిపో ఈ బాహ్యంలో ఉండే శాంతి మనస్సులో వచ్చిపోయేది శాంతి ఇవి అలా వస్తాయి ఇలా పోతాయి అవి శాశ్వతమైన శాంతి కాదు మీకు శాశ్వతమైన శాంతి లభించాలి అంటే ఒక్కటే ఉపాయమే ఆత్మ సంబంధమైన శాంతిని మీరు ఆవిష్కరించుకోవాలి మీ స్వరూపంలో శాంతి ఉన్నది ఎటువంటి శాంతి అంటే ఆ శాంతిని ఏదీ చెడగొట్టలేదు అది ఎప్పటికీ పోయేది కాదు దేహం పడిపోయినా ఆయుద్ధాయం అయిపోయినా సర్వం నశించిపోయినా సంపదలు వచ్చినా పోయినా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనకి కావలసిన వాళ్ళు ఉన్నా లేకున్నా ఆ లోపల ఆంతరంలో ఆత్మరూపమైన శాంతి ఏదిగలదో అది ఎక్కడికి పోదు అది ఎప్పటికీ నశించదు అది సముద్రం యొక్క ఉపరి భాగంలో పైభాగంలో తుఫాన్లు వస్తాయి పోతాయి ఒకప్పుడు శాంతి ఉంటుంది ఇంకొప్పుడు అశాంతియే ఉంటుంది కానీ సముద్రపు లోతులలో ఎప్పుడూ శాంతి ఉంటుంది తుఫాను పైన చెలరేగుతున్నా కూడా సముద్రము యొక్క లోతులలో శాంతియే ఉంటుంది ఆ విధంగా మన చుట్టూ తుఫాను చెలరేగుతున్నా మన హృదయములో శాంతియే ఉంటుంది ఆత్మరూపమైన శాంతి ఆ శాంతిని మనం సాక్షాత్కరించుకోవాల్సి ఉంటుంది ఆ శాంతి మీరు డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదు మీరు మార్కెట్లో కొనడానికి వీరు లేదు కొన్ని దాన ధర్మాలు దేవాలయాలకి వాటికి ఇచ్చి ఆ విధంగా ఆ శాంతి వస్తుందంటే రాదు కొన్ని కర్మను చేసి ఈ పూజాధికమైన యజ్ఞయాగాది క్రతువులు మొదలైన కర్మలను చేసి ఆ శాంతిని పొందగలమా అంటే పొందలేరు కొన్ని ఉపాసనలు చండీ ఉపాసన దేవి ఉపాసన లలితోపాసన ఇత్యాదులు చేసి పొందగలమా అంటే పొందలేరు పోని ఎవరికైనా గురువు గారికి పరిచర్య బాగా చేస్తే ఆయన శక్తిపాతం ఏదో చేసేస్తే వచ్చేస్తుందేమో అంటే రాదు అదంతా కూడా హంబర్ హంబద్ అనే పదం ఎదురు హెచ్యూఎం బియూజీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ రాదు అలాగేమీ రాదు దాన్ని ఇతరులు మీకు ఇవ్వడం అనేది కుదరదు అది మీ అంతటా మీ శ్రీకృష్ణుడు వచ్చినా మీకు ఇవ్వలేడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇవ్వలేడు ఇవ్వడు ఇవ్వలేడు మీరు దానిని హృదయంలో భక్తి ద్వారా భక్తి అన్నా జ్ఞానం ఉన్నా ఒకటే అనన్య భక్తి అన్నా జ్ఞానం ఉన్నా ఒకటే అద్వైతం అయిపోయింది కదా అనన్య అంటే అటువంటి భక్తి ద్వారా అనగా జ్ఞానము ద్వారా మీరు దానిని ఆవిష్కరించుకోవాలి అటువంటి శాంతిని మీరు ఆవిష్కరించుకోగలుగుతారు రెండు కండిషన్స్ ఒకటి దురాచారమును ప్రవసిపుచ్చుట రెండు పూర్ణమైన భక్తిని చేయు ఇప్పుడు మీకు శాంతి అనేది మీరు అంత పూర్ణమైన మోక్షరూపమైన శాంతి వెను మీకు దొరకకపోయినా మీరు కనుక ఒక్కసారి మనసు పెట్టి సరైన దిశలో అడుగులు వేస్తే మీకు కొద్దిపాటి శాంతి ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది అలా లభించిన మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అవును రా ఈ మార్గంలో మనకి శాంతి లభిస్తుంది అనే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది నేను ఒక మానసికంగా చాలా వెతను అనుభవిస్తూ ఉండేవారు వెత అంటే తెలిసిన వ్యథ మహాదుఖాన్ని అనుభవించేవారు ఏదో కూతుళ్ళు కోడళ్ళు కొడుకులు భర్త ఉండే భర్తపోయాడు నేను ఈ రకంగా ఆమె మహాదుఖాన్ని అనుభవిస్తూ ఉండేవారు నన్ను సలహా అడిగారు ఎప్పుడో భిక్షకు వెళ్తే అయ్యా మనస్సుకి శాంతి అనేది లేదండి అన్నీ ఉన్నా ఇల్లుంది వాకింది కావలసిన వాళ్ళందరూ కులాసాగానే ఉన్నారు కానీ నా మనస్సుకి మాత్రం అనేక కారణాల చేత శాంతి లేదు ఆ కారణాలన్నీ మీకు చెప్పమంటారా అని అక్కర్లేదమ్మా ఎందుకు అశాంతి సంసారం అది అందరికీ తెలుసున్నదే అది తెలియనివాడెవడు ఈ ఈ అశాంతి అందరికీ అనుభవంలో ఉన్నది డీటెయిల్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు డీటెయిల్స్ దే ఉంది అన్నీ ఏవో కలహాలు పురోధాలు పాపాలు అన్నీ ఉంటాయి దీంట్లో ఆ వివరాలన్నీ అనవసరం వివరాలనవసరం మీకు శాంతి కలదు ఐ అండర్స్టాండ్ మీరు పనిచేయండి ఆరో అధ్యాయం భగవద్గీత చదవండి ఆరో అధ్యాయం అని చెప్పాను నేను అంటే అమ్మగారు అన్నారు నేను చదివితే నాక తెలిసీదా పెట్టిదా అంటే మీరు బాగానే తెలుసుకుందా చదివితే తెలియదు అది పుష్పం చదివితే తెలుస్తుందా మీరు మంచిగా తెలియగానే చెప్పారు మీరు ఆరో అధ్యాయం పాఠం వినండి ఎవరన్నా భగవద్గీత పాఠం చెప్తుంటే తలా తోకాలని కథలు చెప్తుంటే కాదు భగవద్గీత పాఠం చెప్తుంటే వినాలి తత్వాన్ని తెలుసుకోవాలి ఊరికే పురాణ కథ ఏదో పురాణంలో కూడా తత్వం ఉంటుంది తత్వం పురాణం అయితే పర్లేదు ఆ తత్వం ఉన్న పురాణంలో తత్వానందం తీసేవట్లు పారేసి ఉంటుంది కథను చెప్తే మళ్ళీ వేస్తే వినేదేదో సరిగ్గా వినాలి ఇక ఒక అమ్మగారు అన్నారు నాకు ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు ఏమిటి తింటున్నారమ్మా మీరంటే ఏదో ఊక బొక్కుతున్నా ఊక బొక్కుతే ఆకలి తీరుతుంది పదార్థం తింటే ఆకలి తీరుతుంది ఊక ఇంత బొక్కినా ఆకలి తీరదు అలా ఊక బొక్కినట్టు ఉండకూడదు శ్రవణం అంటే శాస్త్రీయమైన శ్రవణం ఉండాలి అలాగంటే శ్రవణం మీరు ఆరోగ్యాయం శ్రవణం చేయండి ఓపెన్ మైండ్ తోటి శ్రద్ధతోటి జాగ్రత్తగా శ్రవణం చేయండి చేసి ఆ ఆ శ్రవణం చేసేప్పుడు మీకు మనస్సుకు నచ్చిన పాయింట్లు ఏమైనా ఉంటే అవి పట్టుకోండి ట్రై చేయండి యూ ట్రై గివ్ ఎ ట్రై పట్టుకోండి ఆ పట్టుకున్న వాటిని మీరు కొంచెం ఒక్క పుస్తక అనుభవానికి తెచ్చుకునే పనిచేయండి అంతా మీలోనే ఉంది బయట నుంచి వచ్చి చేయలేదు అంతా మీలోనే ఉంది That means, uh, you believe me, she did just that. That means, Pramada Shraddharyasara, one month. Now, what is happening is, I am not a Shanti. I am not a Shantanga. I am not a Shantanga. Shashvat Shantanga. It is like that. Now, what do you think? అనన్యభక్తి అంటే ఏమిటి దేవుణ్ణి ఎంతసేపు దేవుడా నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని మీరు పూజలు చేసుకున్నంత కాలం మీకు ఉన్న శాంతి కూడా ఊడిపోతుంది ముందు దేవుణ్ణి పూజిస్తే శాంతి రావడం మాట అలాంటి అశాంతి వచ్చి కూర్చుంటుంది ఎందుకంటే ఇది చేయలేదు ఏమైపోతుందో వెంకట వెంకన్న వడ్డీ కాసులు వాడు వడ్డీ కూర్చుకుంటాడేమో అశాంతి వచ్చి కూర్చుంటుంది శాంతి మాట దేవుడు అశాంతి వస్తుంది ఎవరో పెడతాడు నీకు కాల సర్పదోషం ఉందంట అయ్యో పోయి నాకు ఒక్కడికే ఉంది కాల సర్పదోషం ఉందని వీడు అనుకుంటాడు కాల సర్పదోషం అందరికీ ఉంది ఆ చెప్పిన వాడికి కూడా ఉంది కాలసర్పదోషం ఎందుకని కాలము అందరినీ కరుస్తుందండి కాలము అందరినీ కరుస్తుంది కాలం కరిచినప్పుడు ఏమవుతాడు వీడు పోతాడు అలాగే ఎవడైనా ఉన్నాడు కాలం కరవని వాడు ఎవడైనా చెప్ప శ్రీకృష్ణుణ్ణి కరిచింది బుద్ధుణ్ణి కరిచింది శ్రీరాముణ్ణి కరిచింది కాలం కరవడం అది ఏమన్నా ఏమంటే ఏమైనా వివేకం ఉన్న మాట నాది కాబట్టి నాట్ లైక్ దాట్ మీరు అనన్య భక్తి చేయాలి ఓ దేవుడా నా గీజులే భయాలు పెట్టుకుని భక్తి చేయకూడదు కాలసత్వలోసం భయం అది ఆ భయం పెట్టేసుకుని భక్తి చేయడం ఎవడో క్రియేట్ చేస్తాడు భయాలు భయం ఆ భయం పెట్టేప్పటికీ వీళ్ళందరూ భయపడిపోతే పనులు చేస్తారు కోరిక అంటాడు ఆ కోరికలతో పనులు చేస్తాడు ఈ కోరికలు భయాలు వ్యవహార ఈ సమాచారం కుదరదు అది అనన్యభక్తి అనిపించకూడదు అనన్యభక్తి సకల కామనలను ప్రక్కన పెట్టి భయాలు వాటంతటల్లే జరిగిపోతాయి జారిపోతాయి మీరు తీసిస్తే భయాలు జారిపోతాయి మనస్సు స్వచ్ఛంగా అయిపోతుంది తర్వాత ఇతరులపై కోపాలు తాపాలు పెట్టుకోకూడదు మనస్సు శుద్ధంగా ఉండాలి ఎవరిని ద్వేషించకూడదు మరి ఇవన్నీ ఇది చాలా పెద్ద సమాచారం అండి ఎవరిని ద్వేషించకూడదు తిట్టిన వాడైనా సరే ప్రేమించడం నేర్చుకోవాలి ఇది నేను ఏదో సరళంగా ఐదారు వాక్యాల్లో చెప్పేశాను కానీ మీరు ఈ ఈ మాటలు నాలుగింటిని గట్టిగా పట్టుకొని కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఒక అడుగు మీరు ఆ దిశలో వేశారంటే దాని రిజల్ట్ మీకు ముఖం మీద ఉంటుంది మీకు శాంతి వచ్చేస్తుంది మనస్సు శాంతమైపోతుంది శరణాగతి చేసేస్తే శాంతమైపోతుంది శరణాగతి అంటే ఏమిటి ఉన్న పరిస్థితిని నేను మార్చలేను మార్చలేకపోవచ్చు ఉన్న పరిస్థితిని నేను మార్చగలుగుతానా మార్చలేను కానీ ఆ పరిస్థితి ఎడలు నా యొక్క స్పందన ఏది నా రెస్పాన్స్ ఏది దానిని నేను మార్చుకోగలుగుతాను అంతే కదండి ఇప్పుడు వ్యాసంకాలం వస్తుంది మనం పద్మారావు నగర్లో పక్కనే ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ పక్కనే ఉన్నాం కదా కాబట్టి మనకి చుట్టు దూరంగా ఉన్న వాళ్ళకి కరెంటు పోయిన దానికంటే మనకి ఎక్కువ పోతూ ఉంటుంది ఎందుకంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి బొమ్మ అంటూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎప్పుడూ పోవడం పద్మారావు నగర్ అంటే కరెంటు పో దానికి లెక్కది నేను పదేళ్ల అనుభవంతో చెప్తున్నాను ఎప్పుడూ కరెంటు పోతూ ఉంటుంది మీరు ఆ పరిస్థితిని మార్చగలరా కెన్ యూ చేంజ్ దాట్ విదెనాట్ చేంజ్ ఇట్ పోతూ ఉంటుంది ఇప్పుడు ఫిబ్రవరిలో పడ్డాం కదా ఇంకే పైన నా మాటే గుర్తు మీకు విదనాట్ చేంజ్ కానీ మీ రెస్పాన్స్ మీరు చేంజ్ చేయగలుగుతారు ఎలాగా కరెంట్ పోయినప్పుడల్లా ఏదో ప్రాణాలు పోయినట్టో లేకపోతే సంపదలన్నీ ఊడిపోయినట్టు కంగారు పడిపోవడం బెండబెట్టేసుకోవడం కాకుండా కరెంటు పోయినప్పుడల్లా విలాసంగా నవ్వి ఓహో సబ్స్టేషన్ పక్కనే ఉన్నాగా మనం అని ఒక నవ్వు నవ్వుకుని మీరు యాక్సెప్ట్ చేయాలి నాకేమీ అభ్యంతరం లేదురా తమ్ముడు నువ్వు కరెంటు తీసినంతసేపు తీసేసుకో మళ్ళీ ఇచ్చినప్పుడే నా వైపు నుంచి కంగారు లేదు బెంగ ఉన్నా నాకు లేకున్నా సమానమే అదంత తేలి కాదు చాలా దాన్ని అభ్యాసం చేశారనుకోండి మీరు ఇప్పుడు ఏమైపోతుందో తెలుసినా శశ్వశ్చాంతిని నెగర్చి ఈ కరెంటు పోవడం వల్ల కలిగే అశాంతి ఏదైతే ఉంటుందో అశాంతి కలుగుతుంది కదా అశాంతి పోతుంది అవుతాయి కాబట్టి శాంతి ఎలా లభిస్తుందో తెలుసినా శాంతి కొరకు చర్యలు చేపట్టడం వల్ల లభించదు అశాంతిని సృష్టించే చర్యలు మానివేస్తే మిగిలి ఉంది ఇది ఏమిటి శాంతి దాన్ని ఆత్మస్వరూపం అంటారు కొత్తగా వచ్చి దాన్ని స్వరూపం అంటారు అక్కడ ఉంది కానీ మనకు అందకుండా అయిపోయింది అది ఉంది అందకుండా అయిపోయింది ఎందుకని మనం అశాంతిని సృష్టించుకుంటూ ఉన్నాం కాబట్టి సంసారమే అశాంతి అధర్మములో ఉన్నంత అశాంతి అసలు ఇంకే సృష్టిలో వీడు వీడు నిశ్చయం చేసేసుకుని అధర్మాన్ని విడిచిపెట్టేసి ధర్మాత్ముడు అయిపోయినాడు సంసార భోగాలలో అర్థ కామాలని పరిశుద్ధియటంలో ఎంత అశాంతి కలదో అంత అశాంతి సృష్టిలో మరి ఎక్కడ లేదు వీడు అనన్య భక్తి అయిపోయాడు వీడు ఇంకా అర్థకామాలు విడుగుపెట్టేశాడు ఈశ్వరుని ఆరాధించడం కూడా కామనలతోటి భయాలతోటి ఆరాధించకుండా శరణాగతి చేసి అనన్య బుద్ధితో ఆరాధిస్తున్నాడు నిష్కామంగా భక్తి చేసేస్తున్నాడు కాబట్టి సంసారము వెంట పరుగులు తీస్తే వచ్చే అశాంతి ఏదైతే ఉంటుందో అదంతా కూడా దూరమైపోయింది అధర్మం వల్ల వచ్చే అశాంతి దూరమైపోయింది అర్థకామాల వల్ల వచ్చే అశాంతి దూరమైపోయింది కాములలు భయాల వల్ల వచ్చే అశాంతి దూరంగా పోయింది ద్వేషాలు తాపాలు కోపాలు పగలు వీటి వల్ల వచ్చే అశాంతి దూరంగా వెళ్ళిపోయింది ఇంకేం మిగులుతుందో తెలుసిన మనస్సు శాంతమవుతుంది ఆ అటువంటి శుద్ధమైన స్వచ్ఛమైన శాంతమైన మనస్సులో ఆత్మస్వరూపము ఆవిష్కృతం అవుతుంది వాడికి వాడంతటి వాడికే ఆవిష్కారం అయిపోతుంది శక్తిపాతాలు అదంతా కూడా నాన్ సెన్సిటైజ్ ఆత్మస్వరూపము ఆవిష్కారం అవుతుంది ఏంటి పడుతుంది ఎట్టి మీద ఏమీ పడదు ఆత్మ లోపల నుంచి స్వరూపం ఆవిష్కారం అయిపోతుంది ఆవిష్కారం అయిపోతే వాడు ముక్తు లేకు సో అఖండానికి మహారాజా ఏమన్నారో తెలుసునా శక్తిపాత్ హై అధస్పాత్ హై అన్నారు అధస్పాతం అధస్పాతే తప్ప శక్తిపాత ఏం లేదన్నా ఎంత బాగా చెప్పారు కాబట్టి శశ్వచ్ఛ అంటే శక్తిపాత అని అన్నాను కాబట్టి ఆ మాట గుర్తుకొచ్చింది నాకు శశ్వచ్ఛాంతి మెగచ్చతి కౌంటేయ ప్రతిజానీ హే కౌంటేయ కుంతిపుత్ర అర్జున ప్రతిజానీ నీవు ప్రతిజ్ఞ చేసుకో మీలో నీవు ఒక ప్రతిజ్ఞ ఒకటి చేసుకో నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను అని ప్రతిజ్ఞ చేసుకో ఇప్పుడు నేను మీకు ప్రతిజ్ఞ చేసి పెట్టడం కాదండి మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి అనన్యభక్తి వల్ల మీకు శాంతి లభిస్తుంది అశాంతి తొలగిపోతుంది నేను డంకా బజాయించి చెప్తున్నాను నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను శపథం చేసి చెప్తున్నాను దానివల్ల ఉపయోగం ఏం లేదు మీరు ఆలోచించుకోండి శ్లోకం చదువుకోండి శంకరుడు చెప్పింది చదువుకోండి చదువుకుని మీలో మీరు తరిచి చూసుకోండి చూసుకుని నేను అనన్యభక్తికి కట్టుబడిపోతున్నాను ఈ అనన్యభక్తి ద్వారా నాకు శాశ్వతమైన శాంతి లభించును నాకు నేనే ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను అని ప్రతిజ్ఞ అయ్యారు అప్పుడు వాడు పైకి వస్తాడు ఇప్పుడు వాడు సిగరెట్ తాగుతున్నాడు నువ్వు సిగరెట్టు తాగడం మానేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అని నేను అంటాను ఏడు పొగం నేను పాతిసార్లు చేస్తాను ప్రతిజ్ఞ నాకే అభ్యంతరం లేదు వాడికి అది వాడికి ఏం ఉపయోగపడుతుంది వాడు చేసుకోవాలి ప్రతిజ్ఞ ఏవని నా ఆరోగ్యం బాగుపడాలంటే నేను పొగ తలాకుండా మానవి చేయాలి మానేసే నేను ఆరోగ్యం బాగుసం మానేసుకున్నాను నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను అని వాడు చేసుకోవాలి కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నేను శపథం చేస్తున్నాను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటలేదు నువ్వే శపథం చేసుకో నువ్వే ప్రతిజ్ఞ చేసుకో అని అంటున్నాడు దీని మీద మహాత్ముడు కొంచెం ఒకటి సరు ఒక హాస్యం హాస్యం లేకపోతే పరిహాసంగా వ్యాఖ్యానం చేస్తారు ఏమనంటే శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసి పక్కన పెట్టాడు ఆయన ఆయనకి ఇష్టమైతే పాటిష్టాలు అయితే మానేస్తాడు కాబట్టి ఆయన ప్రతిజ్ఞ వద్దు మనం ప్రతిజ్ఞ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన జ్ఞాని ఈశ్వరుడు సంసార బంధము లేనివాడు నిత్య ముక్తుడు ఆయన ప్రతిజ్ఞ చేసినా చెల్లుతుంది మానేసినా చెల్లుతుంది మనకు అలా కూడా కాబట్టి ఆయన ప్రతిజ్ఞలు మనకు వద్దు మన ప్రతిజ్ఞలు మనం చేసుకున్నాం కాబట్టి అలా వ్యాఖ్యానం చేస్తారు ఇంకే పరిహాసం కోసం కాబట్టి కౌంటేయ ప్రతిజ్ఞానీ చూద్దాం భాష్యకారులు అంటారు క్షిప్రమితి క్షిప్రం శీఘ్రం భవతి ధర్మాత్మా ధర్మ చిత్త ధర్మము చిత్తమునందు ఉండాలి ధర్మం క్రియలో ఉండాలి ఒకప్పుడు క్రియలో ధర్మం ఉంటుంది చిత్తంలో ధర్మం ఉండదు వీడు ఇంటికి వచ్చారనుకోండి అయా లోపలికి దయచేయండి అంటాడు కుర్చీ చూపిస్తాడు కుర్చీ ఇస్తాడు కుర్చీ ముందుకు జరుపుతాడు క్రియలో మాటలో ధర్మం ఉన్నది ఇంటికి వచ్చిన వాడిని మర్యాద చేయాలి ధర్మం ఉన్నది కానీ లోపలే ఉంటుంది వీడు పరమ దుష్టుడు అని ద్వేషిస్తాడు అది ధర్మం కాద క్రియలో ధర్మం ఉండి వాక్కులో ధర్మం ఉంటే సరిపడదు చిత్తంలో ధర్మం ఉండాలి త్రికరణ శుద్ధి ఉండాలి రెండు కరణాల్లో ధర్మం ఉండి మూడో కరణల్లో లుప్తమైపోతే అది దోషమే కాబట్టి ధర్మాత్మ ఆత్మ అంటే చిత్తమోనర్మ అంతఃకరణం కాబట్టి ధర్మము అంతఃకరణమునందు గలవాడే అయిపోతాడు ఆ అనన్యభక్తి యొక్క మహిమటిది సంసారమును ప్రేమించి అధర్మాన్ని ఆచరిస్తాడు దుష్టాచరణ కలిగి ఉంటాడు సంసారాన్ని ప్రేమించి అలా ఉంటాడు సంసారాన్ని త్యాగం చేసేసి కేవలము ఈశ్వరుని ఎందు అనన్యమైన భక్తి గలవాడికి అసలు అధర్మాన్ని ఆచరించడానికి అవకాశమే ఉండదు ఎందుకంటే అంతఃకరణల్లో సంకల్పం పుట్టాలి వాగ్ రూపంగా క్రియారూపంగా అది ప్రకటన కావాలి అంతఃకరణలో ఎప్పుడైతే శుద్ధి వచ్చేసిందో వాకు క్రియా సహజంగా శుద్ధములు కాబట్టి అతడు ధర్మ శీఘ్రంగా ఇంకా శ్వత్ నిత్యం శాంతిం ఉపశమం నిగచ్చతి ప్రాప్నోతి శాశ్వతమైన నిత్యమైన శాంతిని పొందును శాంతి అంటే ఉపశమము అని అర్థం ఇప్పుడు చల్లారుత ఉపశమము అంటే చల్లారుత కోపం ఉందనుకోండి చల్లారిపోయింది దుఃఖం చల్లారిపోయింది ద్వేషం చల్లారినది దెండ చల్లారినది భయం చల్లారినది కోరికలు చల్లారినది ఇంక ఇప్పుడు ఏముందండి శాశ్వతమైన శాంతియే మిగిలి ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా ఏది పట్టుకు ఉన్నటువంటి మంటలు చల్లారిపోతే సరిపడుతుంది హృదయపు మంటలు చల్లారిపోతే సరిపడుతుంది ఏమిటా మంటలు అధర్మము కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది దోషములు ఇవే మంటలు ఈ మంటలు చల్లారిపోతే సరిపడుతుంది ఈ మంటల్ని ఎలాగ చల్లార్చడం మంట చల్లారాలంటే మీరు చల్లాలి భక్తి అనన్య భక్తి మళ్ళీ భక్తి పేరుతో మళ్ళీ కొత్త మంట వెలిగించకూడదు కామనతో భక్తి చేస్తే భక్తి పేరుతో ఇంకో మంటను వెలిగించినట్టయింది భయం భక్తి పేరుతో ఇంకో మంటను వెలిగించినట్టయింది అలా చేయకూడదు నిష్కామన భక్తి అనన్యభక్తి చేసినట్లయితే మండే మంటలపై నీళ్లు చల్లితే చల్లారిపోయినట్టుగా చల్లదనం వచ్చేసినట్టుగా ఒక్కసారిగా హృదయము చల్లబడును తాపములన్నీ తొలగిపోవును తాపత్రయము అంటారు మూడు రకాల తాపాలు అవన్నీ కూడా చల్లారిపోను చల్లారిపోవును అది శాంతి కాబట్టి శాంతి అనేది కొత్తగా తెచ్చిపెట్టుకునేది ఏమీ కాదు మనం ఈ తెచ్చి పెట్టుకున్న సంసారాన్ని తిరస్కరించడం ద్వారానే మనకి శాంతి స్వంతమైపోతుంది సో మిగతా ప్రాప్తమవు ఈ శ్లోకాన్ని రేపు క్లాస్ లో ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ